స్తోత్రం నైనా పరిషుతుడా మైమోన్నతుడ సరశక్తి మతుడా జీవమంగళ ప్రభానికే వందనాలు స్తోత్రంతో చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కొట్లాది వందనాలు ప్రభావ ఈ ధన్యత లేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభావ ఏప్రభ వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నారు ప్రభావ ఏసు ప్రభ ఈ సమయంలో మాకు అవకాశం బట్టి నీకు వందనాలు మాకు ఈ టైం బట్టి దినం బట్టి నకే కొట్లాది వందనాలు ప్రభావ మమ్మ సజలకల పెట్టిన దేవానీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ అయానికే వందనాలు ప్రభావ ఈ రోజు ఏసుప్రభ ఈ ఆరాధన మీద తోడై నడిపించండి దేవా ఏది పక్క రాణి పీఠం తొందరగా నడిపించండి వరకు నాటంకారాన్ని తొలగించండి దేవా ప్రతొక బిడ్డని దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను వచ్చిన బిడ్డను ప్రభా బిడ్డని స్థిరపరచండి దేవాని సన్నిధిలో ప్రభా మీరు గొప్ప అద్భుతం ఆచరికం జరిగించండి మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీరు మమ్మల్ని బలపరచండి ఆయన అని రాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచండి ప్రభా ఏ బిడ్డ కూడా ఎసు ప్రభా ఇంట్లో కూడా తొలగిపోనిక వీళ్ళేది ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నత స్థాయి ఎదగాల ప్రభ స్థానంలో ప్రభావ గొప్ప విజయాన్ని మీరు దయచేయండి పరిశుద్ధాత్మ చేత ప్రతొక బిడ్డని అభిషేకించండి కడవరు వర్ష చేత అభిషేకింపబడాలా నీ కృప వారాలు ఆత్మీయవరం సంపూర్ణంగా పొందుకొని సేవ చేయాలి ప్రభని రాకడక ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడే నడిపించండి కుటుంబాన్ని మారు మారకున్నైనా కుటుంబ అనంతరం నడిపించండి వాళ్ళకున్న కట్లను బంధకాలని విరగొట్టండి ప్రభావ ఈ రోజు ప్రభావ మీరే సహాయపడండి పత ఒక్కటి స్వస్థపరచండి దీవించండి ఆశీర్వదించండి పతడే నడిపించండి దేవా మీరు పాఠాధార మీరు మై పొందండి వాకం చూద్దాం మీ స్వరాన్ని మాకు వినిపిప్పచేసి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించి మీరు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నీ నామానికే మైమ తెచ్చుకోమని ఏ సుకుశమిడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే పాటలు సంతోషముగా పాడు చూసి యోను పాటలు సంతోషముగా పాడు చూసి యోను లోకాన శాశ్వనందమేమియూ లేదని చెప్పెను ప్రియుడెసు లోకాశ్వత ఆనందమేమియూ లేదని చెప్పెను ప్రియుడెసు పొందవలేని లోకము నందు కొంత కాలం శ్రమలు పొందవలే నీ లోకమునందు కొంత కాలం errno శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము ఐగుప్తును ప్రభుయే సుకు జై సియోను గీతము సంపూగ కలసి పాడేదము ప్రభుయే సుకు జై సియోను పాటలు సంతోషముగా సియోను వెళ్ళుదము ప్రజల మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసు క్రీస్తునామంలో ఈ ఆరాధనలున్న మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకు నైనా నీ కృపలో ఎస్ మమ్మల్ని కాచి కాపాడినా తండ్రి దానిని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభనైనా తండ్రి ఇదిగో నా ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభాన్ ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ వారి మధ్యను ఉంటానని చెప్పిన దేవుడు ప్రభ ఆ రీతిగానే మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా నయన ఇదిగో ప్రభ తండ్రి గొప్పదేవ ఎస్ అయ్య నేను నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా స్వనీతిని స్వబుద్ధిని తొలగించి నా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారానికి నేను లోపరుచుకుంటున్నాను ప్రభా నయన నా స్థానంలో నువ్వు వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దశలోనికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము దశలోనికి రాసిన మూడో రెండవ పత్రిక మూడో అధ్యాయము రెండో వచనము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు కాబట్టి ఈ అపస్థులుడైన పవులు ఈ దశలోనిక సంఘానికి రాస్తుండడు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించడి విశ్వాసము అందరికీ లేదు కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే ఈ విశ్వాసం గురించి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఆయన నోటి మాటతోనే సెలవిచ్చండి మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా కాబట్టి ఈ చివరి దినాల్లో మన ప్రభు యొక్క రాకడ దినాల్లో విశ్వాసం అనేది మనుషుల్లో ఉండదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు చూడండి లుకాసు వార్త అధ్యాయము ఎనిమిదో వచనంలో మన ప్రభు మాట్లాడిన మాట ఇది ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున కాబట్టి ఎందుకు ఈ మాట ప్రభు సెలవిచ్చిందంటే ఈరోజు మనుషుల్లో విశ్వాసం ఉండదు ఎందుకంటే మనకు కలిగే శ్రమలు కావచ్చు లేదా మనకు కలిగే ఇబ్బందులు కావచ్చు లేదా మనమున్న కలిగి ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని విషయాల్లో దేవుని మనకి ఉన్న నమ్మకం పోతుంది కాబట్టి అలా నమ్మకం పోయినప్పుడు దేవుని మనకి అభ్యంతరాలు సందేహాలు వస్తాయి కాబట్టి వీటన్నిటిలో ఉన్నప్పుడు మనం నిలబడలేం అందుకు యేసుక్రీస్తు ప్రభు మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతుడంటే కాబట్టి ఆయన మాటలు మనం విన్నప్పుడే మనకి విశ్వాసం కలుగుతుంది అదే మాట అపోస్తుడైన పౌలు రోమీల పత్రికలో పదో అధ్యాయము పదిహేడో వచనంలో కాగా వినుట విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట కలుగును కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉండదో ఎప్పుడైతే మనలో మనకి దేవుని పట్ల అపనమ్మకము ఎప్పుడైతే అవిశ్వాసము అవిధేయతలో మనం ఉంటము మనం విశ్వాసం కలిగి ఉండకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము ఎందుకంటే ఎబ్రి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో చూసినా కానీ విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము కాబట్టి ఈరోజు ఏదైనా కానీ మనకి విశ్వాసం ఉండాలా ఎందుకంటే ప్రభు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నమ్ముకున్న మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం చలించొద్దు ఎలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నా కానీ చంచలమైన మనస్తత్వం మనం కలిగి ఉండొద్దు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ మనం వేటిని చూసి సందేహపడద్దు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు పట్ల అభ్యంతర పడొద్దు ఎందుకంటే రానున్న దినాలు భయంకరమైన దినాలు భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి కాబట్టి మనం ఎప్పుడు కని విని ఎరుగని సంఘటనలు భవిష్యత్తులో దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి ఆ చివరి దినాల్లో మనలో విశ్వాసం ఉండకపోతే చూడండి మన పట్ల దేవునికి ఇష్టం ఉండదంట కాబట్టి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్న రుజువై ఉన్నది ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే దేవుని గురించి ఎప్పుడైతే మనం వాక్యం వింటామో ఎప్పుడైతే బైబుల్ మనం చదువుతామో ఎప్పుడైతే పూర్వకాలపు భక్తులు అది అబ్రహం కావచ్చు నోహావు కావచ్చు యాకోబు కావచ్చు చూడండి ఇస్సాకు కావచ్చు యేసోప్ కానీ ఎంతోమంది భక్తులు చూడండి వాళ్ళు ఉన్న దినాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఎట్లా దేవుని పక్షాన్ని నిలబడ్డరు ఎట్లా వాళ్ళకు పరిస్థితుల్లో వాటి ఎదుర్కొని ధైర్యంగా వాళ్ళు ఉన్నారు ఎట్లా వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితుల్లో విశ్వాసం ద్వారా మనకు వెళ్ళినారో తెలిస్తే అదే విశ్వాసము వాళ్ళు ఎలా దేవుని పట్ల కలిగి ఉన్నది మనము అదే రీతిగా దేవుని నమ్మకం పెట్టి నిరీక్షణ కలిగి దేవుని మీద ఉంటే చూడండి మన దేవుడు మారని దేవుడు మార్పు దేవుడు ఎందుకంటే ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆయనలో ఎలాంటి మార్పు లేదు కానీ తరతరాలను బట్టి ఇప్పుడున్న ఆయన రాకడ దినాలను బట్టి మనుషుల్లో మార్పు వస్తుంది కాబట్టి యశుప్రభు మనుషుల్లో విశ్వాసం ఉండదు ఎందుకంటే వాక్యం పట్ల మనుషులు ఎక్కువగా ఉండరు ఎందుకంటే ఈ వాక్యాలు మనం పలకల మీద రాసుకోవాలి చూడండి ఒక వాక్యం చూస్తే మార్కుసు రెండో అధ్యాయము ఒకటో వచనంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్ణ హోములోనికి ఆయన ఎంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ కపెర్ణ వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని చూడండి అనేకులు అక్కడికి వచ్చిన్నారు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుంటే అక్కడ అనేకులు వస్తారంటే ఆయన కనికరం గల్ల దేవుడు జాలి గల్ల దేవుడు ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎవరిని ఏమాత్రము త్రోసివేయని దేవుడు కాబట్టే ఎంతో మంది రోగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చినారు ఎందుకంటే ఆయన స్వస్థపరచగలడు అనే నమ్మకము అనే విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి యశుప్రభు ఎక్కడుంటే అక్కడ బహు ఎక్కువ మంది జనాభా ఉంటారు ఎందుకంటే ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు ఆయన నామము ఆ కీర్తి ఆ దేశమంతా ఆ చుట్టుపక్కల ప్రదేశాలంతా వ్యాపించి ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అని చూడండి అప్పుడు అందరూ ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు అట్లానే ఈ కపెర్ణ ఉన్నప్పుడు ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయిను అంతా కిక్కిరిసిపోయే జనము ఉన్న ఇంటి దగ్గర ఉంది అయినా వారికి వాక్యము బోధించు కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల దింపిరి కాబట్టి చూడండి కొందరు అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక పక్షవాయువు గల్ల వాణిని ఒక మంచంలో తీసుకొని యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలనుకుంటే అక్కడ అనేకులు అక్కడ జనాలు ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కానీ వీళ్ళు ఎలాగైనా ఈ పక్షవాయువు ఆయన ఎద్దకు తీసుకెళ్తే ఆయన బాగు తనకున్న పక్షవాయువు నుంచి అతను స్వస్థత పొందుకుంటాడు అని ఈ నలుగురు ఎవరైతే ఆయన పక్షవాయంతో మోసుకొని వచ్చిన వాళ్ళకి యేసు క్రీస్తు ప్రభు పట్ల నమ్మకము విశ్వాసం కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాల ఆయన దగ్గరికి పోవాలంటే ఆ ఇంటి మార్గంలో నుంచి వెళ్ళలేని పరిస్థితి అంత జనము జన అంతా ఇంటి చుట్టూ ఉంది కాబట్టి వీళ్ళేం చేసినారు ఆ ఇంటి పైన ఉన్న కప్పు విప్పి చిన్న సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి ఏసు వారి విశ్వాసము చూచి కాబట్టి ఈ మాట మనం బాగా అర్థం చేసుకోవాల అంటే మన విశ్వాసాన్ని యేసు క్రీస్తు ప్రభు పరీక్షిస్తాడు మనలో దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన పట్ల ఆధారం చేసుకునే విధానాన్ని బట్టి ఆయనను ఆశ్రయం చేసుకునే విధానాన్ని బట్టి ఆయన చూసే దేవుడు ప్రతిదీ పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు మనకి విశ్వాసం ఉందా లేదా కాబట్టి మనం విశ్వాసం ఉంటేనే కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఆ పై ఇంటి కప్పు మీద వెక్కి సందు చేసి ఆ పై కప్పు నుంచి కిందకి పరుపుతోనే ఆయన ముందు దించితే యేసు ప్రభుకి వాళ్ళ విశ్వాసం చూడంగాలే ఆశ్చర్యపడి చూడండి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను మార్కుసు వార్త రెండో అధ్యాయము పదకొండో వచనంలో పక్షవాయుగల వాణిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్ము నీతో చెప్పుచున్నానేను మార్కుసు వార్త రెండో అధ్యాయము పన్నెండో వచనము తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయను గనుక వారందరూ విభ్రాంతి నుంది మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమ పరిచిరి కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నామంటే హెబ్రి రాసిన పత్రికలో పదకొండో అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కాబట్టి దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు ఫలము దయచేయువాడనియు నమ్మవా నమ్మవలేను కదా కాబట్టి ఈ కొందరు వ్యక్తులు ఆ పక్షిగల్ల వాయిని తీసుకొని వచ్చిన వీళ్ళు చూడండి ఏసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి యేసుప్రభు ఈ పక్షవాయువు గల వాడిని స్వస్థపరచగలడు అనే విశ్వాసము అలాంటి నమ్మకము అలాంటి నిరీక్షణ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అంత జన వెళ్ళలేని పరిస్థితి అయినా చూడండి మంచి మార్గాన్ని వెతుక్కున్నారు ఆ ఇంటి కప్పు మీద నుంచి పరుపు దించు ఆ రీతిగా యేసుప్రభు దగ్గరకు వచ్చిండ్రు వెతికినరు ఆ పక్షగల్ల వాయువు ఆ వ్యక్తి స్వస్థత పొందింది చూడండి మనలో ప్రాయాసం ఉండాల ఎందుకు ఈ వాక్యం ప్రభు మనతో మాట్లాడుతుందంటే వాళ్ళు ఎలాగైనా ప్రభు దగ్గరికి రావాల ఎందుకు వాళ్ళు నమ్మిండ్రు యశు ప్రభు స్వస్థపరచగలడు ఈ పక్షవాయువు గల వాణిని బాగు చేయగలడు అనే నమ్మకము విశ్వాసం ఉంది కాబట్టి అంత జన కూడా వాళ్ళు ఒక ఆలోచన చేసి ఎలాగైనా ఆయన యుద్ధకు వెళ్ళాల ఎందుకంటే ఆయన ఎద్దకొచ్చిన వారిని ఎవరిని ఏమాత్రము త్రోసివేయని దేవుడు ఎలాంటి వ్యాధి కలిగిన వాళ్ళనైనా ఎలాంటి రోగం కలిగిన వాళ్ళనైనా ఎలాంటి సమస్యలతో బాధపడే చూడండి మన దేవుడు కనికిరం గల దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి చూడండి వాళ్ళ విశ్వాసాన్ని చూచి దేవుడు ఆ పక్షవాయు గల స్వస్థపరిచండి కాబట్టి ఈరోజు మనం కూడా దేవునిలో అలాంటి ప్రయాసం పడాల అలా దేవుని పట్ల మనం నమ్మకం పెట్టాల విశ్వాసం పెట్టాల అలా చూడండి మన ఆలోచన మన దృష్టి ఎప్పుడు దేవుని వైపే ఉండాల చూడండి మార్కు సు అధ్యాయము మత్తాయిసు వార్త అధ్యాయం ఇరవై వచనంలో ఏసు అక్కడి నుండి వెళ్ళు ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఎందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఆ ఒక్క వాక్యాన్ని గురించి ఈ ఈ యేసుప్రభు చేసిన అద్భుతాలు చెప్పాల్సి వస్తుందంటే ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఆయనని ఆశ్రయించిన వారిని ఆయన నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు త్రోసివేయడు ఎందుకంటే వాళ్ళ విశ్వాసము వాళ్ళ నమ్మకమే వాళ్ళని స్వస్థపరుస్తుంది చూడండి ఇక్కడ ఈ ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు ఆయన వెంట యేసు అక్కడి నుండి వెళ్ళి చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి కాబట్టి ఇద్దరు గుడ్డివారు కూడా యేసుప్రభుని నమ్మిండ్రు కాబట్టి యేసుప్రభు అయితే మాకున్న ఈ గుడ్డితనం నుంచి స్వస్థత కలగజేయగలుగుతాడు అనే విశ్వాసం ఉంది కాబట్టి చూడండి ఆయన వెంట వచ్చి వాళ్ళు దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఏసు ప్రభు వెంట పడుతున్నారో అలా ఆయన వెంట వీళ్ళు బతిమలాడుకుంటున్నారు ఆయన శరణ కోరుతున్నారు ప్రాధేయపడుతున్నారు కాబట్టే దావిది కుమారుడ మమ్మూ కరుణ్ కనికరించు చూడండి ఆ ఇద్దరు గుడ్డి వారికి అర్థమైంది ఏసుప్రభు కనికిరం గల దేవుడని ఆయన జాలి గల్ల దేవుడని కాబట్టే మనమంతా కూడా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన ఉన్నప్పుడు ఆయన కరుణా సంపన్నుడై కనికిరం గల్ల దేవుడు కాబట్టి ఆయన ప్రేమ చేత మనలందరినీ రక్షించుకున్నాడు కాబట్టి దాని కొరకే ఆ కలవరిశిలో మన ప్రభు ఎంతగానో ప్రాయాసపడ్డాడు కాబట్టి వీళ్ళు కూడా ఆయన కనికిరం గల దేవుడు అనే వీళ్ళకి నమ్మకం ఉంది ఆయన యుద్ధకు వెళ్ళి ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర ప్రాధాయపడితే మేం కలిగి ఉన్న ఈ వ్యాధి సమస్య ఏదైనా ఈ ప్రభు స్వస్థపరచగలడు అనే నమ్మకము ధైర్యం వాళ్ళకు కాబట్టి ఆయన వెంట వీళ్ళు బతిమలాడుకుంటూ ప్రాధాయపడుతూ వెళ్తున్నారు అలా వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఇంటి ప్రవేశించిన తర్వాత ఆయనను వెంబడిస్తున్న ఈ గుడ్డి చూడండి ఆయన యుద్ధకు వచ్చి ఏసు కాబట్టి మనం కూడా ఏసు ప్రభుని వెంబడించే వారమే కదా చూడండి తన శిలువ నెత్తుకొని తాను ఉపేక్షించి నన్ను వెంబడించమని చెప్పినట్టు మన ప్రభు కూడా చూడండి ఆ ఇద్దరు గుడ్డి ఆయన యుద్ధకు వచ్చిరి ఏసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగక వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే చూడండి నా శిలవ ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకునేవాడు చూడండి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే చూడండి మనం కూడా యేసుప్రభుని వెంబడించే వాళ్ళం ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిదీ ఆయన మీద నమ్మే వాళ్ళము ఆయన్ని ఆశ్రయం చేసుకునే వాళ్ళం ప్రతిదీ ప్రార్థనా పూర్వకంగా ఆయనను అడుగుతూ ప్రతిదీ ఆయన దగ్గర పొందుకునే వాళ్ళం కాబట్టి యేసుప్రభు వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి నేను ఇది మీకు చేయగలను అని మీరు నమ్ముచున్నారా దేవుడు ఎప్పుడైతే వారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము ప్రభువ అని ఆయనతో చెప్పిరి ఎప్పుడైతే యశు ప్రభుని ఎప్పుడైతే యేసుప్రభు పట్ల వీళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారో ఆయనను వెంబడిస్తూ ఆయన ఎద్ధకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను మీరు ఏదైతే నా నుంచి ఆశిస్తుంది నేను చేయగలనా అని మీరు నమ్మగలుగుతున్నారా అన్నప్పుడు వాళ్ళు అవును ప్రభ మేము నమ్ముతున్నామని ప్రభుత్వం చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి చూడండి ఎప్పుడు మేము నమ్ముతున్నాము ప్రభు అనే వాళ్ళ విశ్వాసము నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తుండే అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి విశ్వాసం ఉందో ఎప్పుడైతే ఆయన నమ్మిన్రో ఆయన యుద్ధకు వచ్చిన్రో ఆయనను ఆశ్చర్యం చేసుకున్నారో వాళ్ళు ఏదైతే వెతుకుతున్న దీపాలకి దొరికింది వాళ్ళు స్వస్థపరచ స్వస్థపరచబడాలని వాళ్ళకున్న యొక్క గుడితనం నుంచి స్వస్థత కలగాలని వాళ్ళు యశుప్రభుని వెంబడిచ్చిండు చూడండి వాళ్ళ నమ్మకము ఆయన పట్ల వాళ్ళకున్న విశ్వాసమే వాళ్ళ కన్నులు తెరిచేలాగా దేవుడు గొప్ప కార్యం జరిగిచ్చండి అలాగే ఆ కొందరు పక్షవాయు గల వాళ్ళు కూడా ఆ యేసుప్రభు పట్ల నమ్మకం గల కాబట్టి వారి నమ్మిక చొప్పున దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ స్వస్థపరిచడు అలాగే మనం చూస్తే శద్రకు మెసేకు అభేద్ను వాళ్ళు ఆ బంగారు ఆ మైదానంలో ఆ బంగారు ప్రతిమని పూజించమని రాజు ఆజ్ఞా రాజు ఆజ్ఞినప్పుడు వాళ్ళు ఆ రాజాజ్ఞ కూడా వాళ్ళు భయపడలేదు ఆ బంగారు ప్రతిమను చూడండి అది మొక్కకపోతే దానికి సాగిల పడకపోతే మండుతున్న అగ్నిగుండంలో పడతారని వాళ్ళకి తెలిసినా కానీ ఆ శిక్షకు మేము లోపడనైనా లోపడతామే కానీ మా దేవునికి విరోధంగా మేము పాపం చేయము ఎందుకంటే ఆకాశం పరలోకం అందే కానీ భూమి కిందే కానీ వేటిని ఆధారం చేసి పూజించకూడదు సాగిల పడకూడదు నమస్కరించకూడదు అది ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞల్లో అది ఒక ఆజ్ఞ కాబట్టి వీళ్ళు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు కాబట్టి దేవుని పట్ల లోబడే వాళ్ళు కాబట్టి ఆ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళ దేవుడు నమ్మదగిన దేవుడు అనే గ్రహింపు వివేచన వాళ్ళకు కాబట్టి ఆ శ్రమకైనా వాళ్ళు ఇష్టపడ్డారే తప్ప ఆ బంగారు ప్రతిమను మొక్కడానికి ఇష్టపడలేదు వాళ్ళ విశ్వాసమును బట్టి దేవుడు అగ్నిగుండంలో నుంచి వాళ్ళను కాపాడు అలాగే దానియలు విషయంలో కూడా చూడండి ప్రతి ఒక్కరి పట్ల మన దేవుడు నమ్మదగిన దేవుడు అలాగే మత్తాయి సుభార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వారు ఎరికో నుండి వెళ్ళి చుండగా బహుజన ఆయన వెంట వల్లేను ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఏసు ఆ మార్గమున వెలుచున్నాడని విని ప్రభువ దావీదు కుమారుడ మమ్ము కనకరింపమని కేకలు వేసిరి మత్తాయి సు వార్త ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువ దావీదు కుమారుడ మమ్ము కనికరింపమని మరీ బిగ్గరగా కేకలు వేసి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూరుచున్నానని వారిని అడగగా వారు ప్రభువ మా కన్నులు తెరవ వల్లనని కాబట్టి ఏసు కనికిరపడి వారి కన్నుల ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఎందుకు నేను ఈ వాక్యాలన్నీ చెప్తున్నానంటే మన దేవుడు కనికిరం దేవుడు ఆయన నమ్మిన వారిని ఆయనను ఆధారం చేసుకొని ఆయనని ఆశ్రయం చేసుకొని ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు కొనసాగే వాళ్ళకి మన ప్రభు అన్ని వేళలా నమ్మదగిన దేవుడు చూడండి కాబట్టి వీళ్ళ పట్ల కూడా దేవుడు కనికెర పడ్డాడు కాబట్టి ఇద్దరు గుడ్డి వారిని స్వస్థపరిచింది ఆ కొందరు పక్షవాయుగల వ్యక్తిని కూడా దేవుడు కనికెర కాబట్టి అతన్ని స్వస్థపరిచింది లూకాసు వార్త అధ్యాయము పదకొండో వచనంలో వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళ్ళు చుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచొండి ఆయన ఆ ఊరి గవని వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబాడు చూడను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాల్లో మనం పక్షవాయువు గల వాడిని స్వస్థపరచడం చూసినాము కళ్ళు లేని ఇద్దరు గుడ్డి దేవుడు స్వస్థపరచడం చూసినాం ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని దేవుడు కనికెరపాడి ఆ చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఆ నాయుననే వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శిష్యులు ఆయనను వెంబడిస్తున్న బహుజన సమూహము వాళ్ళంతా ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి కాబట్టి ఈ తల్లి విధవరాలు భర్తలేడు తనకు ఒక్కడే కుమారుడు ఆ కుమారుడు కూడా చనిపోయిండు కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ నాయుననే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరి గవిని వద్దుకి వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తిని పాడ మీద తీసుకొని కొంతమంది వ్యక్తులు యేసుప్రభుకి ఎదురుగా వచ్చినాడు ఎప్పుడైతే చూడండి ప్రభు ఆమెను చూచి ఎవరు అంటే ఈ విధవరాలని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చూసిండో ఆమె ఎందుకు కనికర ఎందుకు ఆమె కలిగి ఉన్న దుఃఖాన్ని ఎరిగిన దేవుడు యేసుప్రభు చూడండి మన జీవితంలో కూడా మనం చూస్తాం ఎంతో మందికి ఎన్నెన్నో చెప్పుకుంటాం కానీ ఎవరిలో కనికరం ఉండదు ఎవరిలో జాలి పడే ఉండదు ఎవరిలో సహాయం చేసే మనసు ఉండదు ఎందుకంటే ఈరోజు మనుషులు అలా రీతిగా ఉన్నారన్నట్టు కాబట్టి నిన్ను చూసి కనికిర నిన్ను చూసి జాలి ఒకవేళ నువ్వు తప్పు చేసినా నువ్వు ఎప్పుడైతే ఆ నా తప్పులు క్షమించు అని ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర ప్రాధేయపడతావు చూడండి క్షమించే దేవుడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడే నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఆయన కన్ను దృష్టిలో పడాలని ఈ వాక్యం అంతా చెప్తున్నాను ఎందుకంటే ఒక వాక్యం ఉంది ఎక్కడంటే చూడండి కొరందిీలికు రాసిన పత్రిక మొదటి పత్రికలో రెండో అధ్యాయం నాలుగో వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విశ్వాసము ఈరోజు నేటి క్రైస్తవులు నేటి విశ్వాసలు యేసుప్రభుని నమ్మి వెంబడించే వాళ్ళందరూ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారు విశ్వాసం అట్లా ఉంది పలాని ప్రా ఫలాని దగ్గరికి వెళ్తేను లేదా ఫలాని వ్యక్తులు వస్తేనో చూడండి అని మనుషులు ఏం చేస్తున్నారంటే జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆకాశం వైపు కన్నులెత్తి చూసి నువ్వు ప్రాధేయపడితే ఆ రీతిగా దుఃఖంతో అడిగితే మన దేవుడు తప్పగా అనుగ్రహించేదేవి ఈ సత్యం అనేది ఈరోజు నేటి క్రైస్తవులు సేవకులు ఎంతో మంది ఈరోజు మర్చిపోయినారు ఎందుకంటే వాళ్ళ జ్ఞానం కాబట్టి గారిడీలు చేయడం ఈరోజు నేటి క్రైస్తవులు అంతా గారిడీలు చేయడం లేదా ప్రమోషన్ చేసుకోవడం దొంగ సాక్ష్యాలు కల్పించి మనుషుల్ని చూడండి మోసపరచడం అలా చేస్తున్నారు అలా జరుగుతుందని ఎంతోమంది వెళ్తున్నారు అలా జరగకపోవడం వల్ల మరలా యథావిధిగా మారిపోయి ఈ క్రైస్తవ్యమే పెద్ద తప్పు అన్నట్టు చాలా మంది అలా తయారైపోతున్నారు ఎందుకంటే వీళ్ళ విశ్వాసము దేవుని పట్ల లేదు వీళ్ళ విశ్వాసము దేవుని వాక్యం పట్ల లేదు వీళ్ళ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంది అలాన్నప్పుడు ఎట్లా నువ్వు ఆయనకు అనుదృష్టిలో ఉండగలవు తల్లినైనాను తండ్రినైను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు దేవుడు కాబట్టి ఆయన కన్నా మనం ఏది వాళ్ళు ఎవరైనా ఎంతటోళ్ళైనా ఎంత గొప్ప గాని కానీ చూడండి మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంటే ప్రభు వైపు చూడాల ఎందుకు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే దేవుడు ఆయన కాబట్టి కాబట్టి ఈరోజు మనుషులందరూ దేవుణ్ణి మర్చిపోయి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఒక కార్యం ఏమీ లేదు కాబట్టి ఎందుకు నేను చెప్తున్నానంటే నువ్వు దేవుణ్ణి కన్ను దృష్టిలో ఉండాల హెచ్చరిక వాక్యం ఏం కాదు చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ కొందరు ఈ పక్షవాయు వాళ్ళు ఎప్పుడైతే యేసు కన్ను దృష్టిలో పడ్డారో దేవుడు ఆ పక్షవాయువు పాపాలు క్షమించండు వాడిని స్వస్థపరిచ ఈ ఇద్దరు గుడ్డి కూడా ఎప్పుడైతే యేసు ప్రభుని యేసుప్రభు నమ్మి నువ్వు మమ్మల్ని బాగు చేయగలుగుతావు అని మేము నమ్ముతున్నాము అని అడిగంగా దేవుడు వాళ్ళ కన్నులు ముట్టిండు వారి నమ్మిక చొప్పున దేవుడు వాళ్ళని స్వస్థపరిచింది ఎందుకు నమ్ముటం వలనే అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అలాగే ఈ నాయుననే ఊరిలో కూడా ఆ ఊరి గవిన వద్దకు యేసుప్రభు వెళ్ళినప్పుడు ఆ పాడ మీద ఒక వ్యక్తిని అనేకులు మోసుకోపోతున్నప్పుడు చూడండి అక్కడ ఒక తల్లి ఉంది ఒక విధవరాలు ఉంది ఎంతో దుఃఖంలో మనోవేదంలో ఉంది చూడండి ఎప్పుడైతే యేసుప్రరాబు ఆ పాడ మీద వ్యక్తిని చూసిండో ఆమెతో పాటు ఈ విధవరాలను చూడంగానే దేవుడికి ఆమె పట్ల కనికరం కలిగింది ఎందుకు ఆమె కలిగి ఉన్న స్థితిని బట్టి ఆమె మనసులో ఉన్న మనోవేదన దుఃఖాన్ని బట్టి చూడండి ఈరోజు మనలో ఎంతో దుఃఖము వేదన ఉంది ఎవరు గుర్తేరగలుగుతున్నారు ఎవరు గ్రహించగలుగుతున్నారు ఎవరు ఆ రీతిగా గుర్తెరిగి గ్రహించి కూడా నీ పట్ల కనికర పడి చూడండి ఈ రోజు ఎవరు అలా చేయగలుగుతున్నారు ఏసు ప్రభు ఒకవేళ మనస్ తనం ఉంటే అలా ఉండడు కదా ఎందుకంటే ఆయన మాటలు చెప్పడు కదా కాబట్టి చూడండి యేసు ప్రభు ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి ఎప్పుడైతే ఈ తల్లి ఈ విధవరాలు ఈ స్త్రీ ఎప్పుడైతే ప్రభు దృష్టిలో పడడం చూసిండో మన ప్రభు ఆమెను చూసినప్పుడు ఎలా ఉంది దుఃఖంలో ఉంది చూడండి దేవుడికి ఏం కలిగింది ఆమె పట్ల కనికరం కలిగింది ఈరోజు మనం పడిపోయి ఉంటే చూసి నవ్వేవాళ్ళు పడిపోయి ఉంటే చూసి ఏలను చేసేవాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు చూడండి పడిపోయి ఉంటే పాపం చేసేమని ఎంతో మంది ఉంటారు అలా అనేవాళ్ళే కానీ అక్కడ కూడా సహాయపడేవాడు లేడన్నట్టు అలాంటి హృదయం కూడా మన మనుషులకి లేదు కాబట్టి మనం బాధపడినా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో ఆయన కనుసైగల్లో మనం ఉంటామో మన పట్ల ఒక మన ప్రభువే కనికర ఆయనొక్కడే నమ్మదగిన దేవుడు ఆయన ఒక్కడే సహాయకుడు ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు ఆయన చిన్నవాడామని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను కాబట్టి ఎంత కనికిరం దేవుడు కాబట్టి కనికిరం దేవుడు నువ్వు నేను నమ్మితే విశ్వసిస్తే ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయం చేసుకోని నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు ప్రభువే సహాయకుడు నేను నమ్ముతున్నా ఈరోజు ఈ పరిస్థితి నాకు ఉండొచ్చు ఈ పరిస్థితి నుంచి నా దేవుడు నన్ను విడిపించడానికి నాకు ఎంతసేపో పట్టదు అన్న నమ్మకము నిరీక్షణ అలాంటి ధైర్యంతో ఉత్సాహంతో ముందుకెళ్ళే వాళ్ళకి చూడండి దేవుడు బహుగా ఇష్టపడతాడు అందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముడంటే బిలీవర్స్ అంటే ఆదివారం చర్చికి పోవడము చూడండి విశ్వాసం అంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని మీదనే ఆధారపడ్డమే విశ్వాసం అందుకు రాజులు నమ్ముకున్నటకంటే మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు ఎందుకు యహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఎందుకంటే వీళ్ళంతా ధన్యత పొందుకున్నారు చెప్పండి చనిపోయిన వాటిని ఎవడు బ్రతికించగలడు ఆ పక్షవాయువు గల ఎవడు స్వస్థపరచగలడు ఆ ఇద్దరు గుడ్డి వారిని ఎవడు బాగు చేయగలడు కాబట్టి యేసు ప్రభువే నీ జీవితంలో ఏ అద్భుతమైనా చేయాలన్నా ఏ ఆశ్చర్యకరమైనా చేయాలన్నా ఆయననే చేయాలి కాబట్టి ఆయనని చేయాలంటే నువ్వు ఆయన దృష్టిలో ఉండాలి మనం అనుకోవచ్చు ఆయన దృష్టిలో ఉండడం అంటే ప్రార్థన చేయడం కదా సహవాసంలో ఉండడం కదా లేదంటే చూడండి ఎందుకు నేను చెప్తునంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి విరోధముగా ఉన్నది కాబట్టి మేలు చేసే వాళ్ళెవరు కీడు చేసే వాళ్ళెవరు మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు అపవాది సంబంధి అని కూడా వాక్యం ఉంది నువ్వు కీడైన అనుభవించి మేలు చేయమని బైబిల్లో వాళ్ళు కాబట్టి మేలు చేసే వాళ్ళెవరు ఎదుటి కీడు చేసే వాళ్ళెవరు మేలు చేసే వాళ్ళు విని గ్రహించి పాటించేవాళ్ళు కీడు చేసే వాళ్ళు సారంగా లేని వాళ్ళు అన్నారు కాబట్టి కాబట్టి మనం ఎందుకు నేను ఈ వాక్యం అంతా చెప్తున్నానంటే మన ప్రభు అక్కడే నమ్మదగిన దేవుడు ఎప్పుడైతే మనము అన్ని వేళల అది ఏదైనా కానీ మన దృష్టి మన మనసు మన ఆలోచన మన మైండ్ అంటే ఏకాగ్రత అంటారు కదా అది దేవుని పట్ల ఉంటేనే నీ జీవితంలో అద్భుతం చూడగలుగుతాం నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చూడగలుగుతాం నీ జీవితంలో దీవెనైన ఆశీర్వాదమైన నీ జీవితంలో మేలైన అప్పుడే జరుగుతుంది చూడండి లూకాసు వార్త మత్తవార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనను ఆయనకు మొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనిను కాబట్టి ఇప్పుడు మనం చూసినాం ఈ పక్ష వాయువు దేవుడు స్వస్థపరచడం ఆ ఇద్దరు గుడ్డివారిని దేవుడు వాళ్ళ నమ్మకం చొప్పున వాళ్ళ విశ్వాసం చొప్పున దేవుడు వాళ్ళని స్వస్థపరచడం ఈ చనిపోయిన వ్యక్తిని దేవుడు బ్రతికించడం మనం చూసినాం ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకునని చెప్పాడు కాబట్టి ఆయనకి ఎలాంటిది ఏది అసాధ్యం లేదు కానీ ఈరోజు ఎందుకు మన జీవితంలో మనం అనారోగ్యాలతో ఉన్నాము ఎందుకు మన జీవితంలో శ్రమల్లో ఉన్నామంటే మనం గ్రహించాల మన విశ్వాసము ఆ రీతిగా ఆయన పరీక్షలో లేదు లేకపోతే మన జీవితము దేవునికి తగినట్టుగా లేదు ఉంటే ఈ రెండు ఉంటాయి ఒకటి విధేయత రెండు అవిధేయత ఎందుకంటే తప్పిదం అంటే అవిధేయత అన్నట్టు దానివల్ల శ్రమలు వస్తాయి విధేయతలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి చడు ఎప్పుడైతే విధేయతలో ఉన్నప్పుడు శ్రమల్లో నువ్వు దేవుని పట్ల నమ్మకాన్ని కనబరుస్తావు విశ్వాసాన్ని కనబరుస్తావు అప్పుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చూస్తావు ఈ కుష్టి రోగులు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చిటారు ఎందుకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ యూనిట్ అసాధ్యం కాదు దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన నమ్మాల తనను వెదుకు ఫలము దయచేవాడని మనం నమ్మమని ఎందుకు అపస్తుడైన పౌలు చెప్పిండంటే వీళ్ళ జీవితాల్లో దేవుడు అదే చేస్తుండే కదా యేసుప్రభు దేవుడు ఏసుప్రభు చూడండి నా పక్షవాయుగల ఆ గుడ్డి ఆ చనిపోయిన వాళ్ళ నేను ఎవరినైనా బాగు చేయగలుగుతాడనే నమ్మకంతో విశ్వాసంతోనే ఆయన యుద్ధకు వీళ్ళు వస్తున్నారు ఆ రీతిగా ఆయన సన్నిధిలో వీళ్ళు ప్రాధేయపడుతున్నారు వాళ్ళనుకున్న ఫలం ఇప్పుడు ఈ కుష్ఠరోగులకి యాశింది ఈ కుష్ఠరోగం నుంచి మేము స్వస్థత పొందాలా అదే ఆయన సన్నిధిలో వీళ్ళు వెతుకుతున్నారు అలా వెతుకుతూ ఆయన దగ్గరకు వచ్చినారు ప్రాధేయపడుతున్నారు చూడండి అందుకన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే అంటే కుష్టి రోగుల్ని ఎవరు ముట్టడానికి ఇష్టపడరు కుష్టి రోగుల్ని అసలు ఎవరు ఇంట్లో కూడా రానిరు ఊర్లో కూడా ఉన్నరు కానీ యశు ప్రభు ఎంత మంచి దేవుడు చూడండి అలాంటి వాళ్ళు నీకు ప్రభు మమ్మల్ని ముట్టి స్వస్థపరచు అని అడుగుతున్నారు యసు ప్రభు ఏం చెబుతున్నాడో అందుకైనా చెయ్యి చాపి నాకిష్టమే చూడండి ఈ మాట ఈరోజు ఎవరు చెప్పగలరు నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి రోగము శుద్ధి ఆయను అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కుష్ఠురోగులు మనుషులు చేదరించుకుంటారు అసహించుకుంటారు కానీ అలాంటి వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన త్రోసి అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తుడు ముడుతున్నాడు బాగు ఆయన ఎలాంటి దేవుడు కనికిరం గల దేవుడు కాబట్టే ఆ కొండ మీద ఆయన ఉన్నప్పుడు మూడు దినాల వాళ్ళందరూ ఉపవాసాలు ఉండి ఆయన చెప్పిన ఎన్నో వాక్యాలు వాళ్ళు వింటూ ఆ మూడు దినాల ఉపవాసాలు తర్వాత చూడండి వీళ్ళు ఎక్కడ మార్గంలో మూర్చపోతారేమో అలా ఎవరు ఆలోచించగలరు ఈరోజు అంత మంచి చెడులు ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు నువ్వు నువ్వు కట్టుకున్న భార్య అయినా లేదా నువ్వు వెంబడిస్తున్న సేవకులైనా ఎవరున్నారు నీ పట్ల అంతగా మంచి ఆలోచన కలిగి చూడండి ఆ కొండ మీద యశుప్రభు ప్రసంగించి మూడు దినాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఆయన చెప్పే వాక్యము శ్రద్ధగా విని చూడండి తర్వాత వాళ్ళు మరలా తిరిగి ప్రయాణమై వెళ్ళేటప్పుడు యేసుప్రభు ఆలోచన చేసిండు గ్రహించిండు వాళ్ళు మూర్చబోతారేమో ఎందుకు మూడు దినాల నుంచి నాకాడే ఉన్నారు నేను చెప్పే మాటలు వింటున్నారు కాబట్టి వాళ్ళు మార్గంలో ప్రయాణంలో ఎక్కడ మూర్చిపోతారని అప్పుడు దేవుడు అక్కడ కొన్ని రొట్టెలని ఐదు రొట్టెలని రెండు చేపలని పంచడం మనం చూస్తాం అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీ పట్ల అట్లా ఆలోచించేవాడు ఈ లోకంలో నువ్వు ఎవరిని ఇష్టపడ్డా వాళ్ళు ఎవ్వరు చేయరు ఇది వంద పర్సెంట్కి వంద గ్యారెంటీ అన్నట్టు వాళ్ళు ఎంత బిలీవర్స్ అయినా ఎంత అభిషేకం పొందిన వాళ్ళైనా ఎంత దేవుల్లో బలపడిన వాళ్ళైనా ఎంత ఉన్నా కానీ యేసుప్రభు చూపించే ప్రేమ నీకు వాళ్ళ దగ్గర దొరకదు అందుకు మనం మనుషులని వెంబడించొద్దు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ విశ్వాసం ఉండొద్దు చూడండి ఎందుకు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళు ఎట్లయితే మూడు దినాలు దేవుని మాటలు శ్రద్ధగా విన్నర చూడండి వాళ్ళ పట్ల దేవుడు ఆలోచన చేసింది అంటే దాని అర్థం ఏంది ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు దీవించండి ఆశీర్వదించండి అంతమందికి పంచని చెప్తారు కానీ అసలు అది ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు దేవుని మాట వినడంలో వాళ్ళు కనబరిచిన ఆసక్తిని బట్టి అది దేవుడికి ఇష్టమైంది కాబట్టి వాళ్ళేమీ అడగలేదు కానీ వీళ్ళు మరలా తిరిగి ప్రయాణం వెళ్తే మార్గంలో ఎక్కడా మూర్చిపోతారని అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకుంటామో యశుప్రభు మీద ఆధారపడతాము ఎప్పుడైతే ఆయన పని పట్ల మనం ఉంటామో మన పట్ల ఆలోచన చేసేవాడు దేవుడే మనుషులు ఎవరు చెయ్యరు మనుషులు ఎవరు సహాయపడరు చూడండి కాబట్టి అందుకైనా చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్టి రోగము శుద్ధి ఆయను కాబట్టి కుష్టి రోగులను కూడా దేవుడు ముట్టడానికి ఇష్టపడ్డాడు త్రోసివేయలేదు సుప్రభు అలాగే ఆ ఇద్దరు గుడ్డి వారిని కూడా దేవుడు త్రోసివేయలేదు వారి నమ్మకం చొప్పున వారి కన్నులు ముట్టి దేవుడు వాళ్ళ కళ్ళు స్వస్థపరిచాడు ఆ విధవరాలను కూడా దేవుడు తోసివేయలేదు కాబట్టి తన కుమారుణ్ణి బ్రతికించి ఆమె ఏడుస్తుంటే ఆమె దుఃఖం నుంచి ఆయన సంతోషాన్ని అనుగ్రహించి ఆమె జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యము అద్భుతము దేవుడు అక్కడ కనపరిచాడు ఈ పక్షవాయు వల్ల వారిని కూడా దేవుడు త్రోసివేయలేదు అతని పాపాలు క్షమించి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు కాబట్టి ఈరోజు మనల్ని కూడా దేవుడు త్రోసివేయాడు కాబట్టి మనం పాపములు చేసిన వాళ్ళమైతే మొదట పాపక్షమాపణ పొందాల పాపం అంటే ఏంది అలా తిరిగేవాడు అలా తాగేవాడు లేదా ఈ లోకాల్లో అన్ని జనులు కాబట్టి వీళ్ళు పాపంలో ఉన్నారని చెబుతారు కానీ వాళ్ళకన్నా భయంకరమైన పాపంలో యేసు ప్రభు నమ్మి వెంబడించే వాళ్ళు ఉన్నారు కదా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోవడమే పాపం కదా ఆజ్ఞ అతిక్రమించడమే పాపం కదా మనం ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నాము మన పిలుపు విషయంలో కానీ మనకి అప్పగించిన పరిచర్య విషయంలో కానీ మనకిచ్చిన తలాంతుల విషయంలో కానీ నాలుగు రోజులు బాగుంటున్నాము నాలుగు రోజులు చెడిపోతున్నాము మళ్ళీ కష్టం రాగాలే బాధ దేవుని సన్నిధికి వస్తున్నాము మరలా యథావిధిగా ఉంటున్నాము మరలా యథావిధిగా ఇలానే అయిపోతుంది తప్ప చూడండి మనకంటూ దేవుని పట్ల ఒకటి చేసినాము అని చెప్పడానికి ఏముంది మన గురించి సాక్ష్యం ఇప్పుడు దానియల గురించి ఒక సాక్ష్యం ఉంది నువ్వు నాకు బహుప్రియుడు అన్నాడు దేవుడు చెద్రకు మెసకు అభేదినకు సాక్ష్యం ఉంది అపస్తుడైన పౌలు కొంది పేతురు కొంది మోసే కొంది వీళ్ళందరికీ ఉంది నాకు ఏం సాక్ష్యం ఉంది ఈరోజు దేవుని పట్ల మనం ఏం చేసినాం చూడండి మన వయసు దాటిపోతుంది మనం దేవుని నమ్ముకొని సంవత్సరాలయ్యింది మనం ఏం చేయగలిగినాం ఒక్కటన్నా ఆయన పట్ల పలాంది చేసినాము పలాంది నేను చేయగలిగినాను అని మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా చెప్పండి అపస్తుడైన పౌలు ఎన్నో సంఘాలు స్థాపించండి మనం ఒకటన్నా స్థాపించి దానిలో ఎంతో మందినైనా దేవుని మనం ఏమీ చేయలేము మొదట మనమే సరియగలేము కాబట్టి మనం కూడా పాపం చేసినట్టే కదా కాబట్టి ఎందుకు ఈ వాక్యం అనేది నేను చెప్తున్నానంటే మన పాపాలు క్షమించబడకపోతే ఆయన కనికరం మనం పొందుకోలేము కాబట్టి మన పాపాలు క్షమించబడాలంటే పాపాలు మన మీద ఉండద్దు అవి పోవాలంటే నువ్వు ఒప్పుకోవాల అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నానంటే నీ జీవితం బాగానే ఉన్నట్టే ఉంటుంది నేనైనా ఎవరుమైనా కానీ అన్ని విషయాల్లో బాగున్నాను నేను పర్ఫెక్ట్ గా ఉన్నానంటే నువ్వు ఇన్కంప్లీట్ అనేది తర్వాత తెలుస్తుంది కాబట్టి ఏసు ప్రభు మనం చూస్తే కుష్ఠ రోగుల్ని అలాగే మన ప్రభు ఆయన కనికిరం గల దేవుడు కాబట్టి వీళ్ళందరి పట్ల దేవుడు కనికిరం చూపించిండు వాళ్ళు కలిగి ఉన్న స్థితి నుంచి పరిస్థితి నుంచి దేవుడు విడిపించి మత్తాయిసు వార్త ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి కాబట్టి ఎప్పుడైతే దేవుడు పేదరి ఇంటికి వెళ్ళిండో ఆయన ఇంటిలో ప్రవేశించంగానే వాళ్ళ అత్త జ్వరంతో బాధపడుతుంది వెంటనే దేవుడు ఏం చేసిండు ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచను ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను కాబట్టి చూడండి మనం ఎన్ని రోజుల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం ఇంకా దేవుడు మనల్ని ముట్టకుండా ఈ తల్లి ఎప్పుడైతే తను స్వస్థత పొందిందో ఆ జ్వరం నుంచి వెంటనే దేవునికి ఏం చేస్తుందామా ఉపచారం చేస్తుంది ఈరోజు దేవుడు మన ఎన్ని చేస్తుండో మనం ఉపచారం దేవుడికి ఏం చేయగలం సువార్త ప్రకటించగలం ఎక్కడ మనం చెప్పగలుగుతున్నామా ఎవరికన్నా చూడండి మార్కు సువార్త అధ్యాయము ముప్పై ఒకటో అయన మరల తూరు ప్రాంతములు విడిచి తీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదగా గలిలేయ సముద్రము నొద్దకు వచ్చను అప్పుడు వారు చెవుడు గల నత్తి ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఆయనను వేడుకొనిరి చూడండి ప్రతి ఒక్కరూ ప్రభువ నువ్వు నన్ను ముట్టి తాకి స్వస్థపరుచు ఆ కుష్టి అట్లనే యసు దగ్గర ప్రాధేయపడ్డరు మన ప్రభు కూడా వెళ్ళి ఆ పాడె ముట్టంగా ఆ చనిపోయిన వాడు లేచి నిలబడడం మనం చూసినాం ఈ పేతులు అత్త జ్వరంతో బాధపడితే అక్కడ కూడా మన ప్రభు వెళ్ళి ఆమె చెయ్యి ముట్టంగాలే ఎందుకంటే మీరు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుంది కాబట్టి చూడండి ఎప్పుడైతే ఈ చెవుడు గల నత్తి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళు అడుగుతున్నారు మీ చెయ్యి అతని మీద ఉంచమని ఆయనను వేడుకొనిరి మార్కుసు వార్త ఏడో అధ్యాయము ముప్పై మూడో వచనంలో సమూహములో నుండి ఆయనను ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని వాని చెవులో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాత అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడమని అర్థము అంటే ఎందుకు దేవుడు అక్కడ నిట్టూర్పులు విడిచిందంటే అలా వాడు ఉండడం దేవుడికి బాధ కలిగింది కాబట్టి చూడండి మనం కూడా ఈరోజు శారీరక రోగం మనకు ఉండకపోవచ్చేమో కానీ ఆత్మీయ రోగం మనుషులకి చాలా ఉంది అది కూడా దేవుడే స్వస్థపరచగలడు ఇప్పుడు ఈ చదివే వాక్యాలు ఈ చెప్పే వాక్యాలు ప్రకారంగా మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నీ ఆత్మీయ రోగమైన నయం కావాలన్నా దేవుడే చేయగలడు మనుషులు చేయలేరన్నట్టు ఎందుకంటే మనుషుల ముందు వేషధారుల వలే ఉంటారు మనుషుల ముందు కపటంతో ఉంటారు కానీ ఆ యొక్క అంటే నువ్వు దేవుని నమ్ముకొని కూడా నీ జీవితం మారకపోవడం అన్నట్టు అప్పుడు దేవుడు అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారిని ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారు ఆజ్ఞాపించి కొలది వారి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయొచ్చు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి కాబట్టి చూడండి చెవిటి దేవుడు స్వస్థపరచడం మనం చూస్తున్నాం జ్వరంతో బాధపడిన పేతురాత్తని దేవుడు స్వస్థపరిచేయండు అలాగే కుష్టి రోగులు దేవుడు స్వస్థపరిచండు ఆ చనిపోయిన వ్యక్తిని దేవుడు బాగు చేసండు బ్రతికిచ్చండు పక్షవాయి వల్ల వారిని దేవుడు స్వస్థపరిచండు ఆ ఇద్దరు గుడ్డి వారిని దేవుడు బాగు చేసినట్టు చూస్తున్నాం మత్తాయిసు వార్త అధ్యాయము ముప్పై రెండో వచనంలో ఆయన శిష్యులను వెళ్ళు కొందరు దయ్యం పట్టిన యొక్క మూగవాన్ని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చినారు విశ్వాసం పెట్టి ఆయన పట్ల నమ్మకం పెట్టి ఆయన దగ్గర ప్రాధేయపడుతున్నారు ఆయన సన్నిధిలో వెతుకుతున్నారు అప్పుడు యేసుప్రభు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో వెంటనే కార్యం జరిగింది ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు వాక్యరూపకంగా మనలో ఉన్నాడు ఎప్పుడు నీ జీవితంలో స్వస్థత కలుగుతుందంటే ఈ వాక్యాలను నమ్మినప్పుడు అదే అంటాడు కదా యేసుప్రభు నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారని గుడ్డి వారినప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నారు అవును ప్రభ మేము నమ్ముతున్నాము మనం కూడా అంతే నమ్మాల ప్రతిదీ అప్పుడే నీ జీవితంలో అసాధ్యమైన దాన్ని నువ్వు సాధ్యం చేసుకోగలవు అలా నమ్మాలంటే నీకు విశ్వాసం ఉండాల ఆ విశ్వాసం నీకు ఉండాలంటే ఎంతగా దేవుని వాక్యం నిరుదయంలో ఉండాలి నిరుదయం అనే పలక మీద దేవుని వాక్యం ఉండాలి అప్పుడు నువ్వు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోవు అప్పుడు నువ్వు మనుషుల మీద దృష్టి పెట్టవు ఎక్కడో ఏదో జరుగుతుందని అటు ఇటు అటు ఇటు తిరిగేది సైతాన్ అన్నట్టు మనుషులు అట్లా చూస్తుంటారు ఎటు గాలి దొరితే అటు పోదాం అంటే నిలకడగా స్థిరంగా దేవుణ్ణిలో వండరు ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి నమ్మిన అట్లానే ఉంటారు కదా పలాని స్థలంలో అవుతుందంటే అక్కడే లేదా ఇంకొకరు ఫలాని దగ్గర చెబితే అక్కడే ఎందుకు అక్కడికైనా ఇంకొకరికైనా ఎక్కడికి పోతున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని జీవితాలు మార్చుకోవడానికి కాదు వాళ్ళకి అవసరాలను బట్టి అక్కరతలను బట్టి కార్యాలు కొర ఈరోజు కుటుంబ ప్రార్థనలు కూడా జీవితాలు మార్చుకోవడానికి ఎవరు పెట్టుకోరు చూడండి ఎంత స్వార్థపరులు నువ్వు స్వార్థంతో ఉంటే నీ జీవితంలో మొదట నీ పాపాలు క్షమించబడింది నీ జీవితంలో కార్యం ఎట్లా జరుగుతుంది ఈ గ్రహింపు ఈ వివేచన క్రైస్తవులకి లేదు అందుకు ఎక్కడ వేసినా గొంగలి పురుగులాగా వాళ్ళు అక్కడే ఉంటారు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఎన్ని రోజులు వెళ్ళినా అక్కడ ఏమీ లేదు వాళ్ళలో ఏమీ మార్పు మొదట గ్రహించుకోవాల అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఈరోజు నేను వర్ధిల్లత అన్న వాడు ఏం చేయాల ఏ విషయంలో దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాను చేసే వాళ్ళకి ఎందుకు తెలియదు ఇప్పుడు నా నా విషయం నేను ఎలా చేస్తున్నాను నాకు తెలియదా శాస్త్రలు పరిసయల్లాగా సర్దుకయ్యేలాగా హృదయాన్ని కఠినపరుచుకుంటే మార్పు రాదు కాబట్టి సమస్తమును జరిగించువాడు దేవుడే నువ్వు నమ్మితే నీకు అసాధ్యమైనది కూడా ఏదీ లేదు నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము చేయగలను అపస్తుడైన పౌలు చెప్పినట్టు దేవుడు సమస్తము చేయగలడు నా ఎందు విశ్వాసం ఉంచివాడు నాకన్నా గొప్ప కార్యాలు ఈరోజు ఎవరు చేయగలుగుతున్నారు చెప్పే నేను చేయగలుగుతున్నాను వినే ఎవరు చేయగలుగుతున్నారు అంటే విశ్వాసం లేదు అలా జరిగితే అంటే కూడా వాదిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి నీకు విశ్వాసం ఉంటే యేసుప్రభు చేసిన ఈ కార్యాల వాటిని మించి చేస్తారంట ఈరోజు అలా మించి చేయగలిగే సేవకుడు ఒక్కడన్నా ఉన్నాడు చూడండి మనుషులను గ్యారిడీలు చేస్తూ లేనిపోని అబద్ధ సాక్ష్యాలు బలికించి జనాలని ప్రలోభం చేసే సేవకులు ఉన్నారు కానీ ఈరోజు ఎవరున్నారు చూడండి ఏసుప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక పాస్టర్ దెయ్యాలే లేవని చెబుతాడు ఏసుప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక పాస్టర్ ఏమో భాషల వారమే లేదన్నాడు అంటే నువ్వు నువ్వే దేవుని వాక్యము బైబుల్ బోధించేవాడివి నువ్వే బైబుల్లో ఉన్నవి నమ్మకపోతే నీ జీవితంలో అలాంటి విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎలా చూస్తావు ఇలాంటి కార్యాలు ఈరోజు క్రైస్తవులు నమ్మరు అన్నట్టు కాబట్టే దేవుణ్ణి చూడలేకపోతున్నారు ఈ తరంలో అపస్తుల కార్యాల్లో మనం చూస్తే ఎన్నో కార్యాలు ఇది ఇప్పుడు మనం చూస్తున్నాయని యేసుప్రభు చేసిన కార్యాలు యశప్రభుని నిజంగా వెంబడించి ఆయన యొక్క మార్గంలో నడిచిన వాళ్ళు అపొస్తలు వాళ్ళు బాగానే చేస్తున్నారు ఇప్పుడున్న తరంలో ఎందుకు చేయలేకపోతున్నారంటే నమ్మకం లేదన్నట్టు ఎవరి మీద దేవుని మీద నమ్మకం ఉంటేనే కదా విశ్వాసం ఉండేది కాబట్టే ఈరోజు ఎవరు అలాంటి కార్యాలు చేయలేకపోతున్నారు అలాంటి కార్యాలు చేయాలంటే ఆయన మహిమను కూడా చూడలేకపోతున్నారు కాబట్టి చూడండి ఏసు ఆయన శిష్యులు వెళ్ళి చుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యద్దకు తీసుకొని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా అంటే ఈ దయ్యం పట్టడం వల్ల ఇతనికి మూగతనం ఉన్నట్టు అంటే మాట్లాడలేకపోతున్నాడు అంటే ఇది ఒక దురాత్మన్నట్టు ఎప్పుడైతే ఏసుప్రభు దగ్గరికి వాడిని తీసుకొచ్చిండ్రో ఎప్పుడైతే ఏసుప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిండో ఆ తర్వాత ఆ మగవాడు మాట్లాడుతున్నాడు అంటే ఈ దయ్యం పట్టడం వల్ల ఇతను మాట్లాడలేకపోయాడు చూడండి ఈరోజు ఎంతమంది కళ్ళు లేవు అంటే చూసే కళ్ళు కాదన్నట్టు ఆత్మీయ కళ్ళు చూడండి ఎంతమంది వృద్ధితనంలో ఉన్నారు కాబట్టి కళ్ళు తెరిచి దేవుని వాక్యం చూడడం మనం నేర్చుకోవాల మన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకోవాల ఆయన ప్రాయచిత్తం మనం పొందుకోవాలి ఆయన చేత మనం నిర్దోషాన్ని అంచుకోవాలి అప్పుడు నీలో ఎలాంటి కపటం లేకుండా స్వార్థం లేకుండా ఎలాంటి ధనాపేక్ష లేకుండా నువ్వు క్రీస్తుని పోలి నడుచుకుంటే క్రీస్తు కలిగిన మనస్సు చెప్పండి యశు ప్రభు ఆయన కనికిరం ఉంది ఈరోజు మనం ఎవరి పట్ల కనికిర పడగలుగుతున్నాం చెప్పండి ఎవరికి కనికిర పడి సహాయం చేయగలుగుతున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే క్రీస్తు కలిగిన మనస్సు ఉంటే నీకు కన్నికరం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం కన్నికరం ఎక్కడ పడుతున్నాం ఎవరి పట్ల సహాయపడగలుగుతున్నాం కాబట్టి మత్తాయసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములో ఆశ్చర్యపడి ఇస్రాయేలీలో ఇలాగు ఎన్నడనూ కనబడలేదని చెప్పుకొని అప్పుడు దయ్యమ్ము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైనా ఆయన యొద్కు తేబడిను ఆయన వాని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడుట శక్తి చూపును గలవాడాయను కాబట్టి యసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు స్వస్థత పొందిండు చెప్పండి ఈరోజు ఎందుకు మనుషులు స్వస్థత పొందుకోలేకపోతున్నారంటే మనుషుల్లో ఉన్న బలహీనత ఏంటంటే పాపాలు ఒప్పుకోకపోవడము పాపాన్ని విడిచిపెట్టకపోవడం నేను తప్పు చేశాను ఇది నాకు తప్పు ఇది చేయకూడదు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా అవును కదా అని సరి చేసుకోకపోవడం అలాంటప్పుడు నీ జీవితంలో నీ పాపాలు క్షమించబడకపోతే ఎట్లా దేవుడు నిన్ను బాగు చేయగలడు అప్పుడు నిన్ను ఎట్లా దేవుడు స్వస్థపరచగలడు నీ పాపాలు క్షమించబడకపోతే ఎప్పుడు ఆయన కనికరం పొందుకుంటాం కాబట్టి చూడండి దేవుడు మూగవారిని స్వస్థపరిచండు చెవిటి వారిని పుష్టి రోగులని దేవుడు స్వస్థపరిచండు గుడ్డి దేవుడు స్వస్థపరిచండు చనిపోయిన వారిని దేవుడు లేపిండు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చెప్పాలి ఏ సుప్రభువులోనే నీకు స్వస్థత ఇంకెక్కడ రాదు ఎక్కడ దొరుకుతుందంటే నిజంగా క్రీస్తును పోలి క్రీస్తు మనసు కలిగి ఆయన లాంటి గుణగణాలు కలిగి ఆయనలాగా జీవించే వాళ్ళ దగ్గర దొరుకుతాయి వేషధారుల వలె ఉండి పైకి భక్తి కలిగి ఉండి లోపలంతా వ్యసనము అసూయ కోపము ద్వేషము ఈర్ష ధనాపేక్ష కలిగి స్వార్థంతో ఉండి ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు వెతికితే వాళ్ళు ఎంత గొప్ప పేరు పొందిన సేవకులైనా ని జీవితంలో కార్యం చూడలేవన్నట్టు వాళ్ళకే స్వస్థత కావాలా నీకు మరలా వాళ్ళు ఎక్కడిస్తారు స్వస్థత కాబట్టి ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని దృష్టిలో ఉండాలా ఆయన కను దృష్టిలో నువ్వు ఉండాలా నేను తప్పు చేసినాను ప్రభు నన్ను క్షమించు నాకున్న ఈ అనారోగ్యం నుంచి నన్ను స్వస్థపరచు నేను ఈ డాక్టర్లను కానీ ఇప్పుడున్న ట్రీట్మెంట్లు కానీ మెడిసిన్ కానీ వేటిని నమ్ముకోవట్లేదు నేను నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభు నువ్వే నన్ను బాగు చేయగలవు నువ్వే నన్ను స్వస్థపరచగలవు నువ్వే నేను కలిగి ఉన్న స్థితి నుంచి నన్ను విడిపించగలవు అన్న నమ్మకం అన్న విశ్వాసం మీరు అనొచ్చు వాళ్ళకి అప్పుడే జరిగింది నాకు జరగట్లేదు కూడా చాలా మంది అంటున్నారు అందుకే కదా విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే నీకు నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే నీకు దేవుడు తగిన సమయము తగిన కాలం నీకు పెట్టిండు కాబట్టి చూడండి యోహానుసు వార్త ఐదో అధ్యాయము ఒకటో వచనంలో అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక ఏసు ఎరుశలేమునకు వెళ్ళను ఎరుషలేములో గొరెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్తాను చూడండి యోహనుసు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనంలో అక్కడ ముప్పై ఏండ్ల నుండి వ్యాధి ఒక మనుషుడు ఏసు వాడు పడియుండుట చూచి కాబట్టి ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి ఉన్న ఈ వ్యాధి కలిగిన వ్యక్తిని ఏసు వాడు పడియుండుట చూచి వాడప్పటి కా వాడప్పటికీ నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచుగోరుచున్నావా అని వాణిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను అంటే ఈయనకి ఎవరు లేరా అంటే తల్లిదండ్రులు ఉన్నారు ఏం చేసినారు విడిచిపెట్టేసినారు అన్నట్టు కాబట్టి ఒకడే ప్రా ప్రాయాసడుతున్నాడు నమ్ముకున్నాడు అక్కడే ముప్పై ఎనిమిదేళ్ళు ముప్పై సంవత్సరాలు అక్కడే ఉండిపోయినా చూడండి ఏసుప్రభు వాడు పడి ఉన్న స్థితిని చూచిండు కనికర పడ్డాడు అంతమంది అక్కడున్నారు ఎందుకంటే అక్కడ ఆ కోనేటి దగ్గరికి ఎంతో మంది రోగ్రస్తులు వ్యాధిగ్రస్తులు ఎలాంటి రోగం కలిగిన వాళ్ళైనా ఆ దైవదోవత ఎప్పుడైతే ఆ నీరు కదిలిస్తే ఎవరైతే మొదట నీటిలోకి దూగుతారు వాళ్ళు ఎట్టి రోగం కలిగిన బాగుపడతారు కాబట్టి అంతమంది రోగ్రస్తులు వ్యాధిగ్రస్తులు అంతమంది ఉన్నప్పుడు యశుప్రభు దృష్టి ఇతను మీద ఎందుకు పడింది యశుప్రభు ఇతను ఒక్కడనే ఎందుకు స్వస్థపరిచిందంటే చూడండి అతనికి ఎలాంటి సహాయం లేదు కాబట్టే మన దేవుడు అక్కడే నమ్మదగిన దేవుడు సహాయకుడు కాబట్టి ఆయనకి అతని పట్ల కనికరం కలిగింది అతనిని స్వస్థపరిచిండు దేవుడు కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి నడవలేని వ్యాధి కలిగిన వాడిని కూడా ఏసుప్రభు చూడడం వల్ల అతను యేసుప్రభు దృష్టిలో పడడం వల్ల తను స్వస్థత పొందిండు వెంటనే వాడు స్వస్థత తన పరిపెత్తుకొని నడిచను కాబట్టి మత్త వార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో ఆయన కపెన్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాయువుతో మిగిలా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని ఏసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నువ్వు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును చూడండి ఈ శతాధిపతి ఒక అన్యుడు అతను గ్రహించగలిగాడు యేసుప్రభుకి అధికారం ఉందని కాబట్టే నువ్వు నా ఇంటిలోకి వచ్చేటప్పుడు కూడా నేను పాత్రుని కాదు మాట మాత్రము సెలవిమ్ము చెప్పండి ఎందుకు ఆయన మాట మాత్రం సెలవిమ్మంటే ఆ మాటలోనే కదా సమస్తం ఉంది ఒక్క మాటతోనే కదా దేవుడు ఇంత సృష్టిని సృష్టిచ్చిండు వెలుగు కమ్మంటే వెలుగైపోయింది కదా చూడండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మాటల్లోనే సమస్తం ఉంది నీ రోగానికైనా నువ్వు కలిగి ఉన్న దేవుని వాక్యం వినడం నేర్చుకోవాల దేవుని వాక్యాన్ని విని హృదయం అనే పలక మీద రాసుకోవాలా దేవుని వాక్యం విని నీకున్న విశ్వాసాన్ని అంతకంతకు నువ్వు అభివృద్ధి పరుచుకోవాలి అది ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడున్న నీకు ఎదుట వాళ్ళు గ్యారెంటీ గ్యారెంటీ లేదనేది ప్రభువే సాక్షి రేపటి దినము వచ్చిన దినము ఆయన ఎదుట నిలబడినప్పుడు వాళ్ళ జీవితము ఆ విప్పబడినప్పుడు వాళ్ళ జీవితం బయటపడుతుంది కానీ బైబుల్లో ఆల్రెడీ ప్రూవ్ అయిన పర్సన్స్ ఉన్నారు కదా దానియేలు చెద్రకు మెసగు అభిజ్ఞ ఏసేపు ఎంతో మంది పూర్వకాలపు భక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా దేవుని పక్షాన నిలబడ్డారు ఎట్లా ఆయన నీతి పట్ల వాళ్ళు ఉన్నారు ఎట్లా వాళ్ళు ఎంత కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని పట్ల వాళ్ళ నమ్మకాన్ని విడవలేదు వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు ఆధారం చేసుకోవాల వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు నీ జీవితంలో అవలంబించుకోవడం నేర్చుకోవాలంటే నీ విశ్వాసము ఎప్పుడు రెట్టింపు అవుతుందంటే దేవుని పక్షాన నిలబడి విశ్వాసము ద్వారా గెలిచిన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నువ్వు పాటించినప్పుడు అవి పాటించాలన్నా అవి వినాలన్నా ఈ వాక్యాలన్నీ నీ హృదయంలో ఉంటేనే కదా ఈరోజు మనుషుల విధానం ఏమైపోయింది చూడండి ఒక సిస్టర్ ఏమో కుటుంబాన్ని అన్ని విడిచిపెట్టి ఒక దిక్కడ నలభై నలభై దినాల ఉపవాస ప్రార్థనలో మొత్తం విడిచిపెట్టి వచ్చి అక్కడ ఉంది ఎందుకు నలభై దినాలు వదిలిపెట్టి అక్కడ ఎందుకు ఆమ ఆమె విశ్వాసం దేవుని పట్ల ఉంటే దేవుడు ఆమె జీవితం ఒకప్పుడు కింద ఉంటే మరలా ఆమె జీవితాన్ని దేవుడికి కడితే ఆమె ఏమైపోయింది దేవుడి నుంచి తొలగిపోయి పలానా చర్చి పలానాకటిపల్లి ప్రాంతాల్లోకి వెళ్ళి నలభై దినాల ఉపవాస ప్రార్థనలో ఉంటే జరుగుతుంది లేదా రాత్రంతా ఒక దినం దేవునితో ఉంటే జరుగుతుంది లేదంటే పలానా విధానానికి నేను సువార్త దానం చేస్తే జరుగుతుంది ఇలా చెప్పి మనుషుల్ని నడిపిస్తున్నారే తప్ప దేవుని వాక్యం బేజం మనుషుల్లో వేసి విశ్వాసాన్ని ఎవరు బలపరుస్తున్నారు ఎవరు దేవుని చేసిన కార్యాలు చూపిస్తున్నారు అలాంటప్పుడు మనుషులు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల ఆధారపడతారు చూడండి నలభై దినాలు నువ్వు అక్కడ ఉపవాసంలో నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి అంతా దేవుడు ఇష్టపడల నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు పాపాలు చేసిన దానివైతే నువ్వు దేవుడి నుంచి తొలగిపోయిన దానివైతే నీ తప్పులు ఒప్పుకొని నీ క్షమాపణ పొంది నువ్వు ఉన్న స్థానంలోనే నువ్వున్నా కూడా దేవుడు ప్రార్థన అక్కడ లేదు ఎక్కడా లేదు నీ హృదయం బాగుంటే అందులో దేవుడు వచ్చి నివసిస్తే చూడండి మత్తాయి సో వార్త ఎనిమిదో అధ్యాయం నేను కూడా అధికారములకు లోబడినవాడను నా చేతికింద కింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చను ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి చెప్పండి ఏ రోజన్నా మన విశ్వాసం దేవుడు ఆశ్చర్యపడేలాగుందా అమ్మ పేరు అవా పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు తర్వాత కానాను స్త్రీ ఆమె విశ్వాసాన్ని చూసి కూడా దేవుడు ఆశ్చర్యపడ్డాడు చూడండి ఎంతో మందిని దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఈరోజు మన విశ్వాసం ఆ రీతిగా ఉందా యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూసి ఇస్రాయేలీలో నేను ఎవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఎందుకు ఈ వాక్యాలన్నీ నేను చెప్తున్నానంటే చూడండి ఈరోజు మనుషులు వీటి కాబట్టి అప్పులు పోవాలా నేను ఆర్థికంగా అవ్వాలా అని దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు లేదా మా కుటుంబ సమస్యల గురించి లేదా మా స్థలాల గురించి ఇలాంటి వాటి కొరకు ప్రార్థనలు ఇవి పెట్టుకుంటున్నారేదప్ప మొదట మేము జీవితాలు మార్చుకోవాలా మొదట మేము సరిగా ఉండాలా దేవునికి అన్న విదానము అన్న ఆలోచన మనుషులకి లేదు మన జీవితంలో కార్యాల కోసము అద్భుతాల కొరకు చూస్తే ఒక టైం వరకు దేవుడు చేస్తాడు కానీ రెండో టైంలో దేవుడు చేయడు అందుకే వాళ్ళు రొట్టెలు భుజించిన తర్వాత మరలా దేవుడు వాళ్ళకి చెప్పిన మాట అదే క్షయమైన దాని కొరకు కష్టపడకూడని అన్నాడు అక్షయమైన దాని కొరకు ప్రయాసపడమను కాబట్టి మనం చేసేది ఏదైనా ముందు దేవునికి తగినట్టుగా మన జీవితాలు మార్చుకోవాల ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి ఆయన పట్ల నమ్మకంగా ఆయన పట్ల ఆధారపడేలాగా మనం ఉండాలి అప్పుడు ఎప్పుడైతే నీ నమ్మకం ఉంటుందో విశ్వాసం ఉంటుందో నిన్ను దేవుడు గొప్పగానే హెచ్చిస్తాడు అత్తయసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించిన నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చంద్రరోగులను పక్ష వయగల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ పడవేసిరి ఆయన వారిని స్వస్థపరిచను మూగవారు మాట్లాడుటయను అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటను గ్రుడ్డివారు చూచుటయను జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలి దేవుణ్ణి మహిమ పరిచరి కాబట్టి మత్తాయి సువార్త పదకొండో అధ్యాయం ఐదో వచనంలో బ్రుడ్డివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుచుతున్నారు కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు వినబడుచున్నారు లేపబడుచున్నారు పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర ధన్యుడని ఉత్తరం ఇచ్చాను కాబట్టి ఎందుకు నేను యశుప్రభు చేసిన కార్యాల గురించి చెప్తున్నానంటే ఇవన్నీ కేవలము వాళ్ళు దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ఆయన దగ్గరికి రావడము దేవుడు వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళ పట్ల కనికర వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఈరోజు మన జీవితంలో కూడా మనం అనారోగ్యంతో ఉన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఒక్క దేవుడే సహాయకుడు ఎవ్వరు ఎవడు మనకి సహాయపడరు రానున్న దినాల్లో అయితే చూడండి ఎందుకంటే అలాంటి దినాలు అలాంటివి రాబోతున్నాయి కాబట్టి మనుషులను వెంబడించడం కాకుండా దేవుని మీద ఆధారపడడం ఎందుకంటే నువ్వు దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాల మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ విశ్వాసం ఉంటే మనం దేవుని కార్యాలు మనం దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో చూడలేను కాబట్టి యాకోబు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో మీలో ఎవడైనానూ రోగి అయి ఉన్నాడా పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె అతని కొరకు ప్రార్థన చేయలను విశ్వాస ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాప కాబట్టి మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకునిడి కాబట్టి తర్వాత మీరు స్వస్తత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి కాబట్టి మన పాపాలు ఒప్పుకోవాలి ఎందుకంటే నీ మీద పాపం ఉంటే నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేవు కాబట్టి మన పాపాలు ఒప్పుకోవాలి కాబట్టి మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా అప్పుడే ఆయన కనికరం నువ్వు పొందలవు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి నువ్వు తెలుసు ఎలా దేవుని పట్ల నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రతి విషయంలో దేవునికి ఎట్లా జీవిస్తున్నావు దేవుడికి తెలుసు ఎలా ఉన్నావు దేవుడు తెలుసు కాబట్టి నువ్వు విడిచిపెడితేనే అప్పుడే ఆయన కనికరం నువ్వు పొందుకోగలవు అప్పుడే మీకు శరీరక రోగమైనా గాని ఆత్మీయ రోగమైనా గాని ఇవి రెండింటికి స్వస్థత కలగా కాబట్టి మనం పాపాలు ఒప్పుకోవాల ఎందుకంటే మనం పాపంలో ఉంటే నరకానికే పోతాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అది అతి భయంకరమైన శ్రమ అతి భయంకరమైన శిక్ష ఒక గంట ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేకపోతున్నాము ఒక గంట ఎండలో నిలబడితే ఉండలేకపోతున్నాం ఒక రోజంతా అలిసిపోతే మన శరీరంకి ఎంతో సఫర్ అవుతున్నాం అలాంటిది మన దేహమంతా ఆ నరకంలో చూడండి యుగయుగములు కాలిపోతుంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ శిక్ష ఆ శిక్షకి ఎవరు లోపడకూడదనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది చూడు ఆ మండుతున్న అగ్నిగండంలో మనం ఎవరూ పడకూడదనే కదా కాబట్టి అంత భయంకరమైన శ్రమ అది అగ్ని ఆరదు పురుగు జావదు అన్నట్టు ఈ దేహము కాల్చబడుతూనే ఉంటది మన చేతికి ఒక చిన్న గాయం అయితే ఆ గాయం మాంచడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం అలాంటిది మన శరీరం అంతా రాత్రిం పగలు రెయ్యం బగులు ఇక దానికి ముగింపు లేదు ఈ లోకంలో మనకు ఒక ముగింపు ఒక వంద ఏళ్ళు బతుకుతాము ఎన్నేళ్ళు బతుకుతాము కానీ ఆ నరకానికి పోయినాక ఆ శిక్ష దానికి ముగింపు అనేది లేదు కదా ఎందుకంటే మనుషులకి భయం ఉంటే నేను నరకానికి పోతాను అక్కడ ఆ మండుతున్న అగ్నిగొండంలో నా దేహం కాలిపోతుంది అన్న భయం ఉంటే ఎవరూ పాపం చేయరు అలాంటి భయం ఉంటే రక్షణ పొందిన ఎవరు ఆ రక్షణను కొనసాగించుకుంటారే తప్ప ఆ రక్షణను పోగొట్టుకోరు ఈరోజు అలాంటి భయం లేదు మనుషులకి ఎందుకంటే ఆ నరకానికి ఎవిడు పోయి వచ్చిండు ఎవిడు చూసి వచ్చిండు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకంటే మన శరీరంలో ఏదన్నా చిన్న రోగం వస్తేనో లేదా ఒక తలనొప్పి వస్తేనో లేదా బాగా ఎండగాస్తేనో లేదా మనం ఉండలేకపోతున్నాం అలాంటిది నరకంలో ఎలా ఉండగలుగుతాం ఏడా చూడండి కాబట్టి మనం ఇప్డే మన పాపాలు ఒప్పుకోవాలా యేసు ప్రభు ఆయన దొంగ వల్లే వస్తాను అంటే దొంగ ఎప్పుడు వస్తాడు మనకి చెప్పిరాడు కాబట్టి ఏసుప్రభు కూడా ఆయన ఎప్పుడైనా రావచ్చు కానీ ఎప్పుడు వచ్చినా ఆయన ఎదుట నువ్వు నిలబడేలాగా నువ్వు ఉన్నావా నీ జీవితం సాక్ష్యం ఉందా సాక్ష్యం కూడా చాలా మనకి ప్రాముఖ్యమైనది మన సాక్ష్యం లేకపోతే నిన్ను ఎవడు లెక్క చేయడు నీ మాట ఎవడు నమ్మడు విశ్వసించడు చెప్పండి మన జీ మన జీవితాల్లో మన జీవితాల్లో ఎంతమంది సాక్ష్యాలు అందుకు దేవునికి మాదిరిగా ఉన్నాయి చెప్పండి ఇరుగు పొరుగుడైనా తోటి సేవకుడైనా నీ గురించి సాక్ష్యం ఇచ్చేలాగా నీ జీవితం బాగుందా నా జీవితం బాగుందా ఎవరి జీవితాలు బాగున్నాయి ఎవరు అంతగా దేవుని పిలుపుని బట్టి ఏర్పాటును బట్టి ఆయన పట్ల ముందుకు వెళ్తున్నారు అప్పటికీ కూడా ఆయన కనికిరం దేవుడు కాబట్టి దీర్ఘశాంతంతో ఆయన రాకడా ఆలస్యం చేస్తుండకపోతే ఆ తలాంతులు ఇచ్చిన వాడు దాన్ని అభివృద్ధి చేసుకోకపోతే చీకటగలిగిన దాంట్లోకి త్రోసివేయమని చెప్పింది దేవుడు చెప్పండి నీకు ధన సంపద ఇచ్చి ఆస్తి ఇచ్చి ఈ బీదలైనా వారికి చేయలేదన్నప్పుడు దేవుడు వాళ్ళకు కూడా అక్కడ శిక్ష ఇచ్చింది ఆ ఉపమానం ఎందుకంటే యేసు చెప్పిన ప్రతి దానికి మనం జవాబుతారు తనము ఒక దినం మనం లెక్క అప్పచెప్పాలన్నట్టు చనిపోతే అయిపోయిందిలే అనుకుంటున్నామేమో చనిపోయిన తర్వాతనే ఉంటదన్నట్టు ఎక్కడికి తప్పించుకోలేం కదా కాబట్టి మనం ఇప్పటికైనా మన జీవితాలు మార్చుకోవాలా ఇప్పటికైనా మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు నీ పరిచర్య చేస్తావో చేయో తర్వాత ముందు నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు మనలో చాలా మంది పరిచర్యలు చేస్తారే తప్ప ఒకరి బుద్ధి కూడా మంచిగా ఉండదు ఒకరి హృదయ స్థితి బాగుండదు ఒకరి ఆలోచన కూడా బాగుండదు ఎందుకంటే పైకి మంచిగానే ఉంటారు లోపలంతా కుళ్ళు కుట్రలు వ్యసనాలు ద్వేషాలు అసూయలు స్వార్థము ఒకరికి సహాయం చేయలేని మనస్తత్వం ఇవన్నీ ఎట్లా దేవుడు కలిగిన గుణగాలు అలవుతాయి అప్పుడు నువ్వు ఎట్లా పరిశుద్ధుడు అన్నట్టు నేనెట్లా పరిశుద్ధుని నీ జీవితము యేసుప్రభుకి మాదిరిగా ఉంటేనే నువ్వు పరిశుద్ధుడు అన్నట్టు యేసుప్రభు నీలో కనిపించాల ఈరోజు అలా యేసుప్రభు మనలో ఎక్కడ కనిపిస్తున్నాడు ఎవరిలో కనిపిస్తున్నాడు ఎవరిలో అంత దేవుని పట్ల యథార్థత ఉంది ఎవరి ఎవరి హృదయాలు అంతగా దేవునికి అంగీకారంగా ఉన్నాయి ఎవరిలో చెడుతనం లేకుండా ఉంది కాబట్టి దేవుడు ఎందుకు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుండే ఈరోజు వీటిలో ఏ రోగం మనకి లేకపోవచ్చాను కానీ మనకి ఆత్మీయ రోగం ఉందన్నట్టు దానికి స్వస్థత అయినా తెచ్చుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ స్వస్థత ఎక్కడ దొరుకుతుంది దేవుని దగ్గరే దొరుకుతుంది ఎందుకు స్వస్థ పరిచే నేనే అని సెలవు ఎట్లా స్వస్థత నీ హృదయంలోకి దేవుని వాక్యం పోవాల నీ హృదయం దేవుని వాక్యాన్ని అంగీకరించాల నీ హృదయము దేవుని వాక్యానికి నీ చెవి మనుషులు కష్టాలు రావద్దు శ్రమలు రావద్దు అంటున్నారు అర్ధగంట వాక్యం వినడానికి మనుషులకి చాలా కష్టం అయిపోయింది పోయిన ఆదివారం ఒక సంఘంలోకి వెళ్ళి వాక్యం చదువుతుంటే ఎవరు ఏదో నేనేదో పిచ్చిగా మాట్లాడుతున్నట్టు అనిపించిని అట్లా బిద్ద చూస్తున్నారు జన నాకేమో బాధ కలుగుతుంది ఏంది ప్రభా నేనేం చదువుతున్నా నువ్వు ఎందుకంటే ఎంత నేను దేవుడు దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఇలా మనుషులు నడిపిస్తే వాళ్ళ జీవితాలు ఎట్లా వెలిగించుకుంటారు మనం ఎవరింటికి వెళ్ళినా ఎవరికడికి వెళ్ళినా ముందు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పాపాలు నుంచి వాళ్ళు బయటకు రావాల వాళ్ళ జీవితాలు వాళ్ళు ప్రభు మార్గంలోకి రావాలా అలా తీసుకువచ్చినాకనే నువ్వు చెప్పాలి వాక్యం చదువుతుంటే మనుషులందరూ తేర చూస్తున్నారు అప్పుడు నాకు అర్థమైంది హెచ్చరికగా వాక్యాలు చెబితే ఎవరు అంగీకరించరండి చూడండి ఎందుకు నేను ఈ వాక్యం చెప్తునంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి అపవిత్రులు ఎవరు పర్లోక రాజ్యానికి పోరు పిరికి వాళ్ళు ఎవరు పర్లోక రాజ్యానికి పోరు అవిశ్వాసులు ఎవరు పరలోక రాజ్యానికి పోరు కాబట్టి నీలో విశ్వాసం లేకపోయినా నువ్వు అవిశ్వాస నువ్వు దేవుని రాజ్యంలో పోవంట చూడండి ఆ వాక్యం ఎక్కడుంటుందంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో పిరికి వారును అవిశ్వాసులను అసహీయులను నరహంతకులను వ్యభిచారులనుంత్రికులను విగ్రహారధకులను అపద్ధికులందరూ అగ్నిగంధకంలో మండుగొండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం కాబట్టి పిరికి వాళ్ళు ఎవరు ప్రతి చిన్నదానికి ఏడుస్తుంటారు చూసినావా వాళ్ళు ప్రతి చిన్నదానికి భయపడుతుంటారు చూసినావా వాళ్ళు అవిశ్వాసులంటే ఎవరు చూడండి దేవుణ్ణి నమ్మని వాళ్ళు నమ్మకం ఉంటది ప్రార్థనలు పెట్టించుకుంటారు కానీ వాళ్ళ విశ్వాసము వాక్యం మీద వాళ్ళు దేవుని మీద ఆధారపడేది ఉండదు చూడండి ప్రతి బాధపడేవాళ్ళు ఏడ్చేవాళ్ళు అది నువ్వు దేవుణ్ణి ఎరిగి రక్షణ పొందినకైతే పర్లేదు కానీ ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం వినుంటావు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చకో లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యం వినుంటావు ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో దేవుడు కార్యాలు చేసి ఉండింది చూస్తుంటాం ఇప్పుడు వచ్చిన సమస్యలో నీకెందుకు భయం వస్తుంది అంటే అవిశ్వాసం అన్నట్టు అసహ్యులను అంటే ఎవరు శరీర సంబంధులు అన్నట్టు ఆలోచనలు చేసి శరీర కోరికలు తీర్చుకొని శరీరెచ్చళ్ల పట్ల ఉండేవాళ్ళు అన్నట్టు వీళ్ళ దేవునికి అసహ్యమే కదా శరీరానుసారం శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టం ఉండదు దేవునికి లోబడదు దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చదంటే ఎవరు వీళ్ళు అసహ్యం దేవునికి అసహ్యం తెప్పించే వాళ్ళు రక్షణ పొంది కూడా జీవితాలు సరిగా ఉండవు వాళ్ళ అలవాట్లు కూడా సరిగా ఉండవు నరహంతకులు వీళ్ళెవరు సహోదరులను ద్వేషించేవాళ్ళు ఈరోజు ఈ వాక్య ప్రకారం చూస్తే పాస్టర్లందరూ నరకానికే పోతారు ఈ మాట చెప్పడానికి కొద్ది కష్టమైన మాట కానీ ఈ వాక్య ప్రకారంగా అయితే పోతారు ఖచ్చితంగా ఎందుకు నరహంతకులు అంటే ఎవరు ఒక మనిషిని కత్తి తీసుకొని చంపితే నరహత్య అంటారు కానీ కొత్త నిబంధనలో దేవుడు చెప్పిండు తన సహోదరిని ద్వేషించు ప్రతి నరహంతకు చెప్పండి ఆ లెక్కలో చూస్తే ఏ పాస్టర్కి ఏ పాస్టర్కి సమాధానం ఉంది ఏ పాస్టర్కి ఏ పాస్టర్ పట్ల ద్వేషం లేకుండా వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అపద్ధికులు కాబట్టి ఇక్కడ చూస్తే చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో జీవ వృక్షములకు అక్కుగలవారై బొమ్మముల ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుకొనువారు ధన్యులు కాబట్టి ప్రకటన గ్రంథము ఇరవై రెండులో పన్నెండో ఇదిగో త్వరగా వచ్చు వాణ్ణి వాణ్ణి క్రియ చొప్పున కాబట్టి ఈ మాట ఎందుకు దేవుడు చెప్తుండే ఈరోజు విశ్వాసం ఉంది కానీ క్రియలు బాగలేవు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుండడు వాణి వాణ్ణి క్రియ ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది జీవ వృక్షమునకు అక్కుగలవారై గుమ్మముల ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని ధన్యులు కాబట్టి ఏ వస్త్రాలు ఉతుక్కోవాలా రక్షణ వస్త్రాలు నాలో ఇంకా పెరిగితనం ఉందేమో నాలో ఇంకా అవిశ్వాసం ఉందేమో నాలో ఇంకా ఎదుటి వారి పట్ల కుళ్ళు కుట్ర ద్వేషము అసూ ఉంటే ఈ వాక్య ఒకవేళ ప్రభు ఈ క్షణమే వస్తే అలా నేనున్నా మీరెవరున్నా మనం అందరం నరకానికి పోయేవాళ్ళమే అన్నట్టు నేను తీర్పు తీర్చట్లేదు ఈ వాక్య చెప్తున్నా ఎందుకంటే నువ్వు ఒక నరహంతకుడివి ఎట్లా దేవుని రాజ్యానికి పోతావు పాపం చేసిన నువ్వు శరీర సంబంధంగా జీవించేవాడివి దేవునికి అసహ్యమైన వాడివి నువ్వెట్లా దేవుని రాజ్యానికి పోతావు నువ్వు పిరికివాడివి నువ్వు ఎట్లా దేవుని రాజ్యానికి పోతావు నువ్వు ఒక అవిశ్వాసివి నువ్వెట్లా దేవుని రాజ్యానికి పోతావు విగ్రహారాధికులు ఎవరు ఈ అన్నజనులు కానీ అవి కాదు కదా ఈరోజు మనుషులను తెచ్చి విగ్రహం లాగా పెట్టుకుంటే నువ్వెట్లా పోతావు దేవుని రాజ్యానికి తల్లిని తండ్రిని కూడా నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు దేవుడు అలాంటిది నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించే అన్ని నీ హృదయంలో తెచ్చిపెట్టి విగ్రహం చేసుకుంటే నువ్వు విగ్రహారాధికుడు వేగదు ఎట్ల దేవుని రాజ్యానికి పోతావు కాబట్టి ఇవన్నీ మన మీద ఉన్న మైళ్ళంటారు అంటే ఈ మైళ్ళన్నీ మనం ఏం చేయాలా ఉతుక్కోవాల ఎట్లా ఉతుక్కుంటాం దేవుని వాక్యం ద్వారానే చూడండి తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు కుక్కలను మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందరు సంగముల కోసము ఈ సంగతలను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏసు అని నేను నా దూతను పంపి ఉన్నాను కాబట్టి ఎందుకు దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నంటే మనలో కూడా చాలా మంది పట్ల ద్వేషం ఉంది కోపం ఉంది అసూయ ఉంది ఈర్ష్యలు ఉన్నాయి చూడండి సమాధానం లేదు నువ్వేమో సమాధానానికి కర్త దేవుణ్ణి అంటున్నావు కానీ నీ జీవితంలో సమాధానం లేదు చూడండి ఈ వాక్యాలన్నీ చూస్తే భయం వేస్తుంటది ఎందుకంటే మన స్థానం ఏందా అనేది అందుకు దేవుడు పౌలు పేతులు తన పత్రికలో రెండో రాసిన పేతుల్లో మూడులో పదిహేను మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొని ఈ మాట ఎందుకు పేతురు ఈ మాట చెప్పిండంటే ఈరోజు ఇలానే ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన దినము నీకు రక్షణ దినం ఎట్లయితుంది నీలో నువ్వు దేవుని దృష్టిలో కనపడితే ను పిరికివాడిగా దేవుని దృష్టిలో కనపడితే ను ఒక అవిశ్వాసిగా ను దేవుని దృష్టిలో కనపడితే కాబట్టే ఆయన దీర్ఘశాంతం ఎందుకు మనకి రక్షణార్థమైందంటే ఇది మనకు అవకాశం ఇప్పుడన్నా మనం మన జీవితాలు బాగు చేసుకోవడానికి ఈ వాక్యాలు మనుషులు చెప్తుంటే ఆ సంఘాల్లో చెప్తుంటే కూడా ఆసక్తి వినట్లేదు ఒక్కరు కూడా ఏదో నేనేదో చెప్పుకున్నట్టు అయిపోయింది ఈ రోజు మనకు కూడా ఎందుకు దేవుడు ఈ మాటలు నా ద్వారా ఎందుకు పలికిస్తుండో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆయన సమయము సమీపమై ఉన్నది ఆయన ఏ దినమైనా ఏ క్షణమైనా రావచ్చు కానీ నువ్వు మాత్రము నీ వస్త్రాలు ఉతుక్కొని నువ్వు పరిశుద్ధుడుగానే ఉండాలి ఎందుకంటే మనల్ని పిలిచింది దేవుడు అపవిత్రులుగా ఉండడానికి కాదు మనం అపవిత్రంగా ఉండడానికి కాదు ఐసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించింది తన ప్రాణాన్ని త్యాగం చేసింది నీ కొరకు అంతగా శిలవులో ప్రయాస పడింది ఆయన ప్రయాసము వ్యర్థం కాడానికి కాదన్నట్టు కాబట్టి మనమంతా పరిశుద్ధంగా జీవించాలనే కాబట్టి దశలోనికి రాసిన పత్రికలో పౌలు చెప్తాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచింది కానీ అపవిత్రులుగా పిలవలేదు అంటే మనలో ఇంకా దేవునికి తగినట్టు లేని జీవితం ఉంది అలాంటి క్రియలు మనలో ఉన్నాయి అవి నువ్వు వెతికి అవి ను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు ఉతుక్కోవాలా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేకపోతే ఆ నరకానికి వెళ్ళే శిక్ష అది భయంకరమైన శిక్ష ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న సత్యం చెబితే నేను కూడా ఆ రీతిగా దేవుని దృష్టిగా కరెక్ట్గా ఉన్నానని నాకు అనిపిది అంత భయమేస్తుంది ఉన్న సత్యం అదే ఈరోజు నువ్వు చెబితే మనుషులు వినకపోవచ్చు వినొచ్చు కానీ వినకపోతే దాని పరిణామం ఎట్టుంటది నోవా కాలంలో మనుషులు ఏమైనారు కాబట్టి మనం గ్రహించుకోవాలా ఆ రీతిగా దేవుని సన్నిధిలో మన తప్పులు మన పాపాలు మన అపరాధాలు ఒప్పుకోవాలా ప్రభు పట్ల మనకి ఏది ఆయస్కరమైందో అది విడిచిపెట్టాలా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు అవిశ్వాసివైనా గాని దేవుని రాజ్యానికి పోలేవు అనే చెప్పేదాని గురించి ఈ వాక్యం చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే అవిశ్వాసులు కూడా దేవుని రాజ్యానికి పోలేరు కాబట్టి ఎందుకు పౌలు విశ్వాసము అందరికి లేదు అని చెప్పిండు పౌలు అపస్తుడైన పౌలు అలాగే యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడు తిరిగి వస్తే భూమి మీద విశ్వాసం ఉంటుందంటే ఎందుకు మన ప్రభు అదే మాట పౌలు ఎందుకు చెప్పిండంటే ఇప్పుడు మనుషుల్లో ఉండదు కానీ మనం అలా అనే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడింది పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు వేస్తాయా కృపా సత్య సంపూర్ణుడు అయి ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన ప్రభ అవును ప్రభనైనా మాలో ఎలాంటి పిరికితనము అవిశ్వాసము నీకు అసహ్యకరం తెచ్చేది మాలో ఎలాంటి ద్వేషము గాని కలహాలు గాని మాలో కక్షలు ఇవేవి ఉన్నా కానీ ప్రభ మేము నరకానికి పోయే వాళ్ళమే కానీ నీ నీతిని నెరవేర్చి రాజ్యంలో ఉండేవారి కాదు ప్రభ కాబట్టి మా హృదయాలు ఎరిగిన దేవుడు మమ్మల్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు తండ్రి నువ్వు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచినో కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు ప్రభ కాబట్టి మేము ఉతుక్కోవాల ప్రభ మాలో ని పట్ల ఆయస్కరమైన ఏ ఉన్నా మేము విడిచిపెట్టాలి ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నావు తండ్రి కాబట్టి నీ ఆజ్ఞ ఏ విషయంలో మేము అతిక్రమిస్తున్నామో ప్రభ తండ్రి వాటి అన్నిటిలో అయినా మేము మీ సన్నిధిలో మా తప్పులు ఒప్పుకోవాలా మా పాపాలు ఒప్పుకోవాలా తండ్రి ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు ప్రభ మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మమ్మల్ని చూసి జాలిపడే దేవుడు మమ్మల్ని చూసి కనికిర దేవుడు తండ్రి సహాయం చేసే దేవుడు నువ్వు అక్కడవే కాబట్టి మా విశ్వాసము నీ వైపు చూస్తూ మేము కొనసాగించుకోవాల నువ్వు అద్భుత కరుడవు ఆశ్చర్యకరుడవు నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ సమస్తము మేము నమ్మితే మా జీవితంలో సాధ్యం చేయగలవు దేవుడు కాబట్టి నీ దగ్గరికి వచ్చిన ఎంతో మందిని ప్రభ వ్యాధిగ్రస్తులను ఎంతో కుంటి వారిని గుడ్డి వారిని మూగవారిని చెవిటి వారిని పక్షవాయువు వారిని చనిపోయిన వారిని ఎంతో మందిని ప్రభ నువ్వు బాగు చేసినవు స్వస్థపరిచినవు కాబట్టి మేము ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా మేము ఎలాంటి స్థితిలో ఉన్నా తండ్రి నాయనా ప్రభ నాయన మా కన్నులెత్తి నీ వైపే చూడాలా నువ్వు మాత్రమే మాకు సహాయం చేసి మేము కలిగి స్థితి నుంచి విడిపించగలవు అన్న నిరీక్షణతో మేము ఉండాలా ప్రభ అలాంటి విశ్వాసము అలాంటి నీ పట్ల నమ్మకము నిరీక్షణ ధైర్యం తండ్రి నాకు అనుగ్రహించండి మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్త నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన చేస్తూ క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు మన అందరికీ సదాకాలం తోడైండి నడిపించిన కదా ప్రైజ్ లాడ్ అక్క అందరికి